మూడు వందల డెబ్బై నాలుగు మిన్నక వేషాలు మాని మేలుకోవయ్యా సన్నలనియోగ నిద్ర చాలు మేలుకోవయ్యా వులు పేయలకుగా నరచీపితుకవలే గోవిందుడ ఇంకా ఆవలి వలి పడుచు లాటలు మరిగి వచ్చి త్రోవగాచుకున్నారు ప్రొద్దున మేలుకోవయ్యా వాడల గోపికలెల్లా వచ్చి నిన్ను ముద్దాడ కూడి ఉన్నారిదే మెలుకోవయ్యా తోడనే యశోద గిన్నెతో పెరుగు వంటకము ఈడకు తెచ్చి పెట్టెనిక మెలుకోవయ్యా పిలిచి నందగోపుడు పేరుకొనే అదే కన్ను కులకు విచ్చి మేలుకోవయ్యా అలరిన శ్రీ వెంకటాద్రి మీది బాలకృష్ణ ఇలా మాటలు వింటివిక మేలుకో